కీర్తన రెండు వందల ఎనభై ఎనిమిది ఇన్నిటికి ప్రేరకుడు ఈశ్వరుడింతే పన్ని ఈతని తెలిసి బ్రతుకుటే జ్ఞానమూ మనసునబుట్టిన మంకుగామ క్రోధాలు పనిలేవుతన కంటే పాపమంటదు పనివి తొడమనూడి పండు తీగనంటదు జలకెల్లా ప్రకృతి సహజమింతే చేతులారచేసేటి చేకొన్న కర్మానకు కాతల కర్తగానంటే కట్టువడడు ఆతల నవకముంచినట్టి వేడి చెయ్యంటదు జాతిదేహము మోచిన సహజమింతే వాకున నాడిన ఎట్టి వట్టి పల్లదాలనెల్లా దాకొని పొరయనంటే తప్పులేవు పై కొని శ్రీవేంకటేశు వంటుకువళకులేదు సైకమైన हरी हरिभक्ति सहज मिं